السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد رجو مارغم ٹي وي پريكشكو لكو مرنان تار جيويتم انه امشم لو سواغتم سورغاني كتیسو كاللے ست کاريال گرون چي منم انتو اننامو گتا کاريكرمم لو چي وري وشيام میرو وننارو قرآن پتلا منم شردد وحين چدم چدوتو اندرم داني ني అనుసరించి దాని ప్రకారంగా జీవితం గడపడం వల్ల మనకు లాభం ఏం కలుగుతుందంటే అది మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది అయితే మహాశివులారా ఇంకెన్నో హదీతులు ఉన్నాయి దీనికి సంబంధించినవి కానీ సంక్షిప్తంగా మనం వెళ్తూ కొన్ని సూరాల గురించి కొన్ని ప్రత్యేక ఘనతలు వచ్చి ఉన్నాయి స్వర్గం యొక్క శుభవార్తతో సహ హదీతుల్లో ఉన్న విషయాలే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాము అయితే తబ్రాని ఔసత్లో హజరత్ అనసర్ది అల్లాహు తాలాను ఉల్లేఖనం ప్రకారం ఈ హదీఫ్ను షే హల్బానీ రహమహుల్లా సహీల్ జాబేలు కూడా ప్రస్తావించారు ప్రవక్త సలల్లాహీ వసలం తెలిపారు సూర తుమ్ ఖురాన్లో ఒక సూరా ఉంది అందులో కేవలం ముప్పై ఆయతులే ఉన్నాయి అన్ సాహిబిహ హలత్ హుల్ జియ తబారక్ ఆ సూరాను చదివిన వారి గురించి అల్లాహ్ వద్ద తన యొక్క నిదర్శనాన్ని తన పెట్టి వాదిస్తూ ఉండి చివరికి ఆ మనిషిని స్వర్గంలో చేర్పించింది అది సూరత్ తబారక్ అంటే ఇరవై తొమ్మిదో మొదటి సూర సూరతుల్ ముల్క్ గమనించండి ఈ సూర ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలి పడుకునే ముందు కూడా నిద్రించే ముందు కూడా ఈ సూరను పఠిస్తూ ఉండేవారు మరియు ఈ సూర సమాధి శిక్ష నుండి కూడా కాపాడున్నది అని సహీ హదీఫ్ ద్వారా రుజువు ఉన్నది అల్లాహ్ ప్రతిరోజు ఈ సూరాను చదివేటువంటి సుద్భాగ్యం అనందరికీ ప్రసాదించుగాక మహాశివులారా మీరు కూడా చదవండి ఇందులో మరణం మరియు ప్రళయం నరకంలో వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంతే ఈ లోకంలో అల్లాహ్ ఎన్నో అనుగ్రహాలు మనకు ప్రసాదించాడు మరియు వాటి ద్వారా మనం అల్లాహ్ను ఎలా గుర్తించాలి అన్న విషయాలు కూడా ఉన్నాయి ఇంకా మహాశివులారా సూరతుల్ ఇహ్లాస్ అంటే కుల్హు అల్లాహు అహద్సూరా కూడా స్వర్గంలో చేర్పించే కార్యాల్లో ఒకటి అని మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది معاذ بن أنسى رضي الله تعالى عنه لكننا براكارم فروقت صلى الله عليه وسلم تلبيعرو يوريتي قل هو الله أحد سورة پديسارلو چدو تارو الله واري گلنچي سورغم لو اوكا گرهم نربستارو الله أكبر انتا قببارم غمانين چند پديسارلو چدو دم لو انتا ترائم بڑتون دي صحيح بخاري لوني حديث براكارم فروقت صلى الله عليه وسلم اوكا چنا సైన్యాన్ని ఒక నాకు పంపారు దానికి ఒక వ్యక్తిని నాయకునిగా చేశాడు ఆ నాయకుడు ప్రతీ లో వేరే సూరాతో పాటు సూర ఇహ్లాస్ కూడా చదువుతూ ఉండేవారు నీవు ఇలా ఎందుకు చదువుతున్నావు మాటి మాటికి ఈ సూరా అని అతని యొక్క మిత్రులు స్నేహితులు అడిగినప్పుడు ఈ సూరా పట్ల నాకు చాలా ప్రేమ ఉంది ఇందులో అల్లా యొక్క నాయి ఉన్నాయి ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైవలంకు తెలిసినప్పుడు హబ్బు కఅ్యా అద్ కలకల్ చెన్న నీకు ఈ సూర పట్ల ఏ ప్రేమనైతే ఉందో ఆ ప్రేమ నిన్ను స్వర్గంలో చేర్పిస్తుంది అని శుభవార్త ఇచ్చారు ఈ విధంగా మహాశివులారా కులహద సూర చాలా చిన్న సూర దీన్ని మీరు కూడా కంఠస్థం చేసుకోండి చదువుతూ ఉండండి మరి ముసలిమేతర సోదర సోదరి మనులారా ఈ సూరా చాలా చిన్నగా ఉన్నప్పటికీ ఇహ్లాస్ అని దాని పేరు బ్రహ్మాండమైన భావ అందులో ఉంది ఏమిటో ఒక్కసారి మీరు కూడా శ్రద్ధ వహించండి కొల్హు అల్లాహు అహద్ చెప్పండి ఆ అల్లాహ్ ఏకైకుడు ఒకే ఒక్కడు అల్లాహుసమద్ ఆ అల్లాహ్ ఎలాంటి అవసరం లేనివాడు అందరి అవసరాలు తీర్చువాడు లమ్ యలిద్ వలం యూలద్ అతనికి తల్లిదండ్రులు లేరు భార్య పిల్లలు లేరు వలం యకుల్లహు కుఫువన్ అహద్ ఏ ఒక్కరూ కూడా అతనికి ఏ విధంగా కూడా సరి సమానులు కాజాలరు అల్లాహోక దైవ ఏకత్వం ఎంత స్పష్టంగా ఉందో గమనించండి మీరు ఆరాధిస్తున్న ఆరాధ్య దైవాలు వారిలో ఈ నాలుగు రకాల క్వాలిటీస్ గుణాలు ఉన్నాయా లేవా నిర్ధారించుకోండి లేదా అంటే ప్రళయ దినానా తప్పకుండా ఆ సృష్టికర్త ఎదుటే మనం హాజరు కావలసి ఉంది అక్కడ సమాధానం చెప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అపార్థం చేసుకోకండి సత్యాన్ని గ్రహించండి ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో అధికంగా అల్లాహ్ను స్మరిస్తూ ఉండడం మరియు ఇస్తిహార్ అల్లాహతో తన పాపాల గురించి క్షమాపణ కోరుతూ ఉండడం జిక్ యొక్క ఘనతలో ఈ హదీఫ్పై శ్రద్ధ వహించండి మోజం తబ్రానిలో హజరత్ అబూ దర్దార్ రది అల్లాహు గారి ఉల్లేఖనం దీనిని షేక్ అల్బానీ రెహమహుల్లా సహెహు తర్గీబ్ వ తర్హీబ్లో ప్రస్తావించారు ప్రవక్త సల్లల్లాహు అలైస్లం తెలిపారు ప్రళయ దినాన అల్లాహుతాల కొందరిని బ్రతికిస్తాడు బయటికి తీసుకువస్తాడు వారి యొక్క ముఖాలలో కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది మరియు వారికి ముత్యాల మెంబర్లు వేయబడతాయి వాటిపై వారు ఆసీనులై ఉంటారు ప్రజలు వారిని చూసి మాకు ఇలాంటి స్థానం కలగదా అన్నట్లుగా చూస్తూ ఉంటారు అయితే వారు ప్రవక్తలు కారు అల్లాహ మార్గంలో షహీదైన వారు అమరవీరులు కారు ప్రవక్త సల్లల్లాహు అల్లై వసలం ఈ వివరాలు తెలుపుతున్న సందర్భంలో ఒక అరాబీ గ్రామీణుడు తన ముఖాళ్ళ మీద నిలబడి ప్రవక్త వారి యొక్క వివరాలు మాకు తెలిపండి వారి యొక్క గుణగణాలు మాకు తెలియజేయండి వారిని మేము తెలుసుకోవాలని ఉంది గమనించండి అలాంటి వారిలో కలిసే ఒక ఆతృత వారికి ఇంతగా ఉందో ప్రవక్త సలల్లా చెప్పారు వివిధ గ్రామాల నుండి రాష్ట్రాల నుండి దేశాల నుండి మరియు వివిధ కుటుంబాలకు సంబంధించిన వారు కానీ కేవలం అల్లా ప్రేమ కొరకే వారు పరస్పరం ప్రేమించుకుంటూ అభిమానించుకుంటూ ఒకచోట కలిసి ఉన్నారు ఏం చేస్తున్నారు అలా విక్రిల్ కురూనహు అల్లాను స్మరించడానికి అల్లాహ పంపినటువంటి విక్ర్ కురాన్ చదవడానికి అల్లాహ పంపినటువంటి కురాన్ వ్యాఖ్యానం హదీదును తెలుసుకోవడానికి అల్లా యొక్క ధర్మ బోధలు పరస్పరం ఒకరికి ఒకరు తెలుపుకోవడానికి కలిసి ఉన్నారు గుమిగూడారు వారు అల్లాహరబ్బుల్ ఆలమీన్ని స్మరిస్తూ ఉన్నారు అల్లాహ ఆదేశాలను తెలుసుకుంటూ ఆయన్ని గుర్తు చేస్తూ ఉన్నారు ఎంత గొప్ప ఘనత గమనించండి ముసలద్ అహ్మద్లోని ఉల్లేఖనం షేఖ్ అల్బానీ రహమాహుల్లా సహీ తర్గీబ్లో ప్రస్తావించారు అమర్ బిన్ ఆబాసార్ రది అల్లాహు తలనుహు ఉల్లేఖనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంతో ప్రశ్నించాను ప్రవక్త మజాలిసు అల్లాహ్ స్మరణ అల్లాహ యొక్క ధర్మ విద్య నేర్చుకోవడానికి ఒకరికి ఒకరు తెలుపుకోవడానికి ఏదైతే మేము సమావేశమవుతామో ఆ సమావేశాల లాభం వాటి యొక్క ప్రతిఫలం ఏమిటి అని అప్పుడు ప్రవక్త సల్ తెలిపారు మజాలిసి విక్రి అల్ ఈ సమావేశాల ప్రతిఫలం స్వర్గం వాహో మరి ఈ రోజుల్లో చిన్న చిన్న సాకులు చెప్పి మనం ధర్మ సమావేశాల నుండి పారిపోతూ ఉంటాము ఇది ఎంతవరకు న్యాయమో మనకు మనం ఎంత స్వర్గానికి దూరం చేసుకుంటున్నామో మనమే ఆలోచించుకోవాలి మహాశివులారా స్వర్గం ఎంత విశాలమైన స్థలం ఎప్పుడెప్పుడు మనం అల్లాహిక్ చేస్తూ అల్లాను స్మరిస్తూ ఉంటామో సుబాన్ అల్లా అల్హం దలిల్లా అల్లాహు అక్బర్ లా ఇల్లాహ ఇల్లల్లా లాహుల వలా కువత ఇల్లా బిల్లా ఇలాంటి స్మరణ చేస్తూ ఉంటామో అప్పుడప్పుడు మన గురించి ఒక వృక్షం స్వర్గపు యొక్క చెట్టు నాటబడుతుంది అల్లాహు అక్బర్ మేరాజ్కు వెళ్ళిన రాత్రి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం హజరత్ ఇబ్రాహీం అలీస్లాంతో కలిశారు ఇబ్రాహీం అలీస్లాం ప్రవక్త సలల్లాహు అలీతో చెప్పారు అక్రెమ్మటక అస్సలాం నీ అనుచర సంఘానికి నా వైపు నుండి సలాం తెలియజేయు అల్లాహ్ ఇబ్రాహీం అలీస్లాంపై కూడా అనేక అనేక కరుణ శాంతులు కురిపించుగాక అలాగే మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీస్లంపై వారి కూడా మహాశైలారా ఇబ్రాహీం అలీస్లాం ఇంకా చెప్పారు నీ అనుచర సంఘానికి తెలియజేయు ఈ స్వర్గం చాలా విశాలమైనది ఇది చేనుకు నాటుకోవడానికి సిద్ధమైన స్థలంగా ఉంది మరియు ఎప్పుడెప్పుడు ఎవరైతే సుబాన్ అల్లా అల్లాహు అక్బర్ లా అంటూ ఉంటారో వారి గురించి ఒక్కొక్క చెట్టు నాటడం జరుగుతూ ఉంటుంది మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రక్త సల్లెస్ తెలిపారు యుగరసు వాహిదతి మిన్హున్ ఫిల్ ఫిల్చన్ వాటిలో ప్రతి ఒక పదానికి బదులుగా నీకు స్వర్గంలో ఒక చెట్టు నాటబడుతుంది మరికొన్ని సత్కార్యాలు కూడా ఉన్నాయి వికర్ అల్లా యొక్క స్మరణ ధర్మ విద్య సమావేశాల ఘనత స్వర్గం అనే విషయం మనం వింటూ ఉన్నాము అయితే హజరత్ అబు మూసాషరి రజయల్లాహు తలన గారికి బోధ ఒక హదీత్ కూడా మనం వింటూ ఉన్నాము ప్రవక్త సలహుస్ తెలిపారు నీకు ఒక సద్వచనం తెలిపాలా ఒక మంచి మాట నీకు తెలిపాలా అది స్వర్గపు భండారాల్లో ఒక మహాభండారం అదేమిటి లాహౌలవలా కువత ఇల్లాబిల్లా ఎప్పుడెప్పుడు లాహౌలవలా కువత ఇల్లా బిల్లా చదువుతామో స్వర్గం యొక్క గొప్ప కోశం మనకు లభించినట్లు ఒక భండారం మనకు లభించినట్లు అల్లాహోకివారు ప్రపంచంలోని చిన్నపాటి లాభాలకు ఎంత తెగిసి మనం త్యాగం చేసి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ స్వర్గం లాహోకివారు దాని గురించి ఇంకెప్పుడు మనం ప్రయత్నం చేస్తాము ఇంకా మహాశివులారా ముసరద్ అహ్మద్ అబుదావ్ తిరిమిదిలోని హదీత్ వినండి షే హల్బానీ రెహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు ప్రవక్త సలల్లా తెలిపారు ఖస్ల రెండు రకాల మంచి విషయాలు ఉత్తమ గుణాలున్నాయి ఏ ముస్లిం వ్యక్తి ఆ రెండిటిని ఆచరిస్తాడో తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు మరి అవి చాలా తేలికమైనవి కానీ వాటిపై ఆచరించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఒకటి ప్రతి ఫర్ద్ నమాజ్ తర్వాత పదిసార్లు సుహాన్ అల్లా పదిసార్లు అల్హందుల్లా పదిసార్లు అల్లాహు అక్బర్ అని పలకడం ఈ విధంగా ప్రతి నమాజ్ తర్వాత ముప్పై ఐదు నమాజుల తర్వాత నూట యాభై అవుతాయి ఇవి నాలుకపై నూట కానీ ప్రళయ దినాన త్రాసులో పదిహేను వందలు అవుతాయి మరియు పడుకునేకి ముందు ముప్పై మూడు సార్లు సుబాన్ అల్లా మూడు సార్లు అల్హందుల్లా ముప్పై నాలుగు సార్లు అల్లాహు అక్బర్ అని పడుకోవడం ఇది నాలుకపై వంద కానీ ప్రళయ దినాన త్రాసులో వెయ్యి అవుతాయి ఆ రెండు సద్గుణాలు ఏమిటో సహబాలకు తెలిసిపోయింది కానీ వారి ఆశ్చర్యానికి అంతు లేకుండా ఉండిపోయింది ఇంత తేలికమైన విషయాలు వారు ఎందుకు అరుదుగా ఉన్నారు అని ప్రవక్త సలహు అలైవసం వారిని ప్రశ్నించారు అప్పుడు ప్రవక్త సలహ అలూ వసలం తెలిపారు విషయం ఏమిటంటే నమాజ్ తర్వాత శైతాన్ వాడు అతని వద్దకు వచ్చి అతనికి ఏమైనా విషయాలు గుర్తు చేసి ఈ విక్రి చేయకముందే మస్జిద్ నుండి బయటికి తీసుకెళ్తాడు అలాగే పడక మీద వచ్చిన తర్వాత ఇక చదువుకుంటాను అతను భావిస్తాడు కానీ చదవకముందే అతన్ని నిద్ర లోకంలోకి తీసుకెళ్తాడు ఈ విధంగా సోదరులారా సోదరి వనలారా చాలా జాగ్రత్తగా ఉండండి పదాలు ఏమంత కష్టం లేవు ప్రతి ఫర్జన మాస్ తర్వాత పదిసార్లు సుభాన్ అల్లా పదిసార్లు అలహందుల్లా పదిసార్లు అల్లాహు అక్బర్ మరియు పడుకునే ముందు ముప్పై సార్లు సుభాన్ అల్లా సార్లు అలహదులిల్లా ముప్పై సార్లు అల్లాహు అక్బర్ ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే స్మరణలలో اللهك ذكرله اللهم انت ربي لا اله الا انت خلقتني وانا عبدك وانا على عهدك ووعدك ما استطعت اعوذ بك من شر ما صنعت ابوء لك بنعمتك علي وابوء بذنبي فاغفر لي فانه لا يغفر الذنوب الا انت يا ريت اي دعاء وديم تذو تارو పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో అందుగురించి దీని యొక్క అర్థ భావాలను కూడా తెలుసుకోండి చిన్నపాటి పుస్తకం హెస్రుల్ ముస్లింలో కూడా ఈదు వాళ్ళు ఉన్నాయి ఎవరైతే ఉదయం పూర్తి నమ్మకంతో దీనిని చదువుతారో సాయంకాలానికి చేరుకోకముందే చనిపోతే అతను స్వర్గవాసుల్లో ఒకడవుతాడు ఒకవేళ సాయంకాలం చదివి పూర్తి నమ్మకంతో ఉదయానికి చేరుకోక ముందే చనిపోతే స్వర్గవాసుల్లో ఒకడవుతాడు అల్లాహు అక్బర్ అల్లా ప్రతిరోజు ఉదయం సాయంకాలం చదివేటువంటి సద్భాగ్యం మనకు ప్రసాదించుగాక మహాశివులారా ఇక రండి స్వర్గంలో ప్రవేశించాలంటే మనలోని కొన్ని దుర్గుణాలను కూడా మనం దూరం చేసుకోవాలి ప్రత్యేకంగా ప్రతీరోజు పడకపై వెళ్ళక నిద్రించేకి ముందు ఎందుకంటే మనలో ఎంతోమంది నిద్రావస్థలోకి వెళ్తారు కానీ అది వాస్తవానికి మరణలోకంలోకి చేరిపోతారు ఒక్కసారి మీరు కూడా ఈ చిన్నపాటి హదీసును శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రవర్త సలల్లాహు అలైవలం తెలిపినట్లు సహ్యుల్ జామీర్షేఖ్ హల్బానీ రేమహుల్లా ప్రస్తావించారు అల్కిబురు వద్దైను వల్హుల్ వాహో అక్బర్ ఎవరైతే అతని ఆత్మ అతని శరీరాన్ని వీడిపోయేకి ముందు మూడు విషయాల నుండి అతను తనకు తాను దూరముంచుకుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు అంటే మనం చనిపోయేటప్పుడు ఈ మూడు పాపాల్లో ఈ మూడు రకాల దుర్గుణాల్లో మనం చిక్కుకొని ఉండకూడదు ముందే మనం వీటి నుండి ముక్తి పొంది ఉండాలి ఏమిటి అవి అల్కిబ్ర గర్వం అహంకారం రెండవది అప్పు అల్లాహో అక్బర్ మూడవది అపహరణ ధర్మ యుద్ధంలో వచ్చే ధర్మ ఫలంలో ఏదైనా ఖియానత్ అపహరణ చేయడం కానీ లేకుంటే ఎవరైనా ఏదైనా నిన్ను నమ్మి నీ వద్ద ఏదైనా విషయం ఏదైనా వస్తువు ఏదైనా మాట అమానత్గా ఉంచితే నీవు దాన్ని కాపాడకపోవడం అదే స్థితిలో గనక మనిషి చనిపోతే స్వర్గంలో వెళ్ళడు కానీ ఇలా ఈ మూడు దుర్గుణాలకు దూరంగా ఎవరైతే ఉంటారో మరియు ఆ స్థితిలో చావు వస్తుందో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు ఈ రోజుల్లో ఎంతోమంది ఈ మూడు గుణాలకు పాల్పడి ఉంటారు అప్పు సర్వసామాన్యమైపోయింది ఈ రోజుల్లో భయపడాలి అల్లాతో భయపడాలి తను అల్లాను ఏ స్థితిలో కలుసుకోవాలని కోరుతున్నాడు సర్గంలో పోవాలని ఇష్టం లేదా మరి ఇలాంటి పాపాలతో ఎందుకు మనం కలుసుకోవాలి ఇంకా మహాశయులారా ఎవరైతే ఒక న్యాయమైన సత్యమైన మాట స్పష్టంగా తెలుపుతున్నాడో ఆ సందర్భంలో అతన్ని హత్య చేయడం జరిగిందో అలాంటి వ్యక్తి కూడా స్వర్గంలో ప్రవేశిస్తాడు దీనికి సంబంధించిన ఒక ఉత్తమమైన సంఘటన సూర్య యాసీన్లో అల్లహరబుల్ ఆలమీన్ ప్రస్తావించాడు నేను ఇప్పుడు దాని వివరణ మీకు తెలపడం లేదు కానీ మీతో ఏమిటంటే తప్పకుండా దానిని మీరు చదివే ప్రయత్నం చేయండి సూర్య యాసీన్ ఆయత్ నంబర్ ఇరవై నుండి ఇరవై వరకు ఇంతే ఈ ఆయతులలో ఆ సంఘటన వచ్చి ఉంది కానీ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలెస్సలం వారి యొక్క ఒక మీకు వినిపిస్తాను ప్రవక్త సలల్లాస్లం తెలిపారు సయ్యదు షుహదాయి హంజతుబ్ను అబ్దుల్ ముత్తలి షుహదాలకు అమరవీరులకు నాయకులు హంసాబిన్ అబ్దుల్ ముత్తలిం మరియు అమరవీరులకు నాయకులు మరొక వ్యక్తి కూడా కాగలుగుతాడు ఎవరు అతను వరజలున్ కామ ఇలా ఇమామిన్ జాయిరిన్ ఫ అమరహు వరహాహు మరొక వ్యక్తి ఎవరైతే ఒక దౌర్జన్య పరుడైన నాయకుని ఎదుట నిలబడి అతనికి మంచిని గురించి బోధిస్తున్నాడు చెడు నుండి ఖండిస్తూ ఉన్నాడు అతని పట్ల మేలు చేయడానికి అతని ముందు నిలబడి మంచి విషయాలు బోధిస్తున్నాడు చెడు నుండి అతన్ని వారిస్తున్నాడు ఆ దౌర్జన్య పనుడు అతన్ని కూడా హత్య చేసేసాడు ఈ హత్య చేయబడిన వ్యక్తి కూడా అమర వీరులకు నాయకత్వం వహించే పొజిషన్ అల్లా అతనికి ప్రసాదిస్తాడు స్వర్గంలో చేరుకుంటాడు ఈ విధంగా మహాశివులారా ఎప్పుడైనా ఏదైనా సందర్భం ఇలాంటిది వస్తే మనం భయపడకుండా సత్యాన్ని దాచపెట్టకుండా కాని విషయం ఏంటంటే మాట విధానం మనం అల్లాకు ఇష్టమైన రీతిలో మాట్లాడాలి సోదరులరా ధర్మ అభ్యసించడం కూడా చాలా గొప్ప విషయం ఇది స్వర్గంలో తీసుకెళ్లే సత్కార్యాల్లో చాలా గొప్ప సత్కార్యం ఈరోజుల్లో అనేక మంది దీని పట్ల ఎంతో అశ్రద్ధ వహిస్తున్నారు ప్రపంచ విద్యకు సంబంధించిన ఎన్నో రకాల విద్యల్లో ఎంతో ముందుకు దూసుకెళ్ళుతున్నారు కానీ ధర్మ విద్య మాట వచ్చేసరికి ఇది ఇప్పటి జీవితంలో అవసరం లేదు కదా అన్నట్లుగా భావిస్తున్నారు కానీ వాస్తవానికి ధర్మ విద్య మన ఈ జీవితంలోనే మనకు అవసరం ఇదే మనల్ని స్వర్గంలో తీసుకెళ్లడానికి ముఖ్య కారణమవుతుంది ప్రవక్త సలల్లాహాహు అలి తెలిపారు मन सलाका तरीका ल यल्तबि सुफी हि इल्मन सहल अल्लाह लहु बिही तरीका इला अल जन्नत यवरेते धर्म विद्या नीर्चकोडानीकी ओका मार्गमलो ನಡೆస్తాడో ఆ బార్గాని అల్లాహు తాలా athe koreku swargam vaipuraku sugamam cheestadu mahabakbar andukorku mahashevilara dharma vidyelo mundu mundu kocheseyandi dharma vidya neerchkovadalo dharma vidvad sulanu adagandi ప్రశ్నించండి కానీ ఇహలోకపు నశించే సామాగ్రి దానిని అనవసరంగా ప్రజల్ని అడగడం నుండి దూరం ఉండండి ఎందుకంటే స్వర్గంలో చేర్పించే సత్కార్యాల్లో ఒకటి అనవసరంగా ప్రజల్ని అడగడం మానుకోవడం కూడా ఒక సందర్భంలో ప్రవక్త సల్ల అసల్లం తెలిపారు మై ఎతకఫ్ అల్లా ఎస్ అల్ అన్నా అతక ఫలులహిల్చన్న ఎవరైతే నేను ఎవరిని అడగను అని నాకు గ్యారంటీ ఇస్తారో నేను అతనికి స్వర్గం యొక్క గ్యారంటీ ఇస్తున్నాను వాహక కొందరికి ఏమలవాటు ఉంటుంది ప్రతి స్వయంగా చేసుకోకుండా చేసుకునే శక్తి ఉంది కానీ సామాన్యంగా అంటాం కదా మనం రుబాబుతనం బడాయితనం నేను స్వయంగా ఏదైనా చేసుకుంటే నా చిన్నతనం అవుతుంది అని ఆదేశించడం ఇది తీసుకురా అది తీసుకురా అది ఇవ్వు ఇది ఇవ్వు అయితే మహాశివులారా అత్యవసరంగా ఏది పరిస్థితి రానంత వరకు ఒకరిని ఏది అడగకుండా ఉండడం కొన్ని సందర్భాల్లో ప్రవక్త సలల్లో ఆలోచన ఒక సహాబీతో శపథం తీసుకున్నాడు నీవు ఏది ఎవరితో అడగకూడదు అని చివరికి ఆ సహాబి పై ఉండి అక్కడి నుండి ఆ ఒంటెను నడిపించడానికి ముళ్ళు కట్టె లాంటిది ఏదైతే ఉపయోగిస్తారో అది కింద పడినా స్వయంగా ఒంటె నుండి దిగి కిందికి వచ్చి ఆ కట్టె తీసుకొని మళ్ళీ పైకి ఎక్కేవారు కానీ ఏ అడిగేవారు కాదు ఆ విధంగా వారు స్వర్గాన్ని పొందడానికి ప్రవక్త సల్లల్లా సలంతో శపథాలు కూడా చేసేవారు यह विधग महाशिव स्वर्गा चे सत्कार्यूरी एनो विषयाकूं मरको विषया उन्नाई तरवाई भाग में मनकूं इप्ड वरकू विषयल आचरी उद्भाग्य वाला मनंदर की प्रसाद वसलामीक वरहतुला